ేబీ వాణి నికితా సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి శ్రీ నల్లపోచమ్మ బతుకమ్మ పాటలు గాయని మనులు చిగుళ్ల ఆయిలమ్మ ఏ మైసమ్మ సి లలిత చిగుళ్ల భాగ్యమ్మ చిగుళ్ల భ్రమరాంబ నిర్వహణ గనూరే యాదగిరిరావు పర్యవేక్షణ గనూరే అనిల్కుమార్ మరి సునీల్ కుమార్ వీరికి దగ్గరానే నా నల్లవో షమ్మ వీరికి దగ్గర షమ్మ వీరికి దగ్గరానే నా నల్లవో షమ్మాకి దగ్గరా పట్నం ఉంది నా నల్లవో శట్నం ఉంది నా నల్లవో షమ్మావులు పాటవో నా నల్లవో షమ్మావులు పాటవో నా నల్లవో షమ్మా ద్రాహ్మండం నా నల్లవో షమ్మా ద్రాహ్మండం నా నల్లవో ఆ <tune> నట్టాన నడుమనేమో నాల్లవో నట్టమనేమో నావోమ్మాలువరాలు దేవుడేలువ దేవుడేలువ షమ్మాో కాలశంకరుడు నా నల్వో కాలశంకరుడు ఏలవట్టే నా నల్లవో పుండరీకేమో నా నల్లవో క్షమ్మాండేమో నా నల్వో క్షమాదే వూడు జరుపవటే నా నల్లవోమాడు జరుపవటే నావో జలు ఏటీ నాల్వ శు ఏవ శా వా రంగు జంగో శా రంకుంగాలు లేటి నా నల్వో శాలు లేఠి నా నల్వో శా దేవ జంగయ్యా నా నల్వో శయ్యా నాల్వో శా మై వో షమ్మా దేవ ఉడుగూ సోని నా నల్లవో శేడుగు సోనివో కేవాన దేవతూలు నా నల్వోనేవలు నా నల్లవో క్షమాడ వచ్చినారు నా నల్లవో క్షమాడ వచ్చినారు నా నల్లవో క్షమ్మవే నీగా తొండమేమో నా నల్లవో క్షమావే నీగా తొందరమేమో తుండా ములావు నా నాల్వో సమ్మా తుండా కూడా నాల్వో సమ్మాన్ దార వా కుంటా నాల్వో సమ్మాన్ దార వాండా వో షమ్మా నలభై కరోజు నా నల్వో శయ్యరోజువో క్షమా పుండరీకమాయే నా నల్వో షమా పుండరీ కమాయే నా నల్వో షమ్మా దేవాతలందరేమో నా నల్లవో శరేమో నిండు భోజనాలు నా నల్వో శమా భోజనాలు నా నల్వోమా భోజనాలు వేసుకొని నా నల్వో క్షమా వో క్షమ్మా బుదనాలు ఏసుకోని నా నల్లవో క్షమ్మా బుదనాలు ఏ చుకోని నా నల్వో క్షమ్మా వందారుగూ సుందరు నా నల్లవో క్షమ్మాందారు దేవాతలందరేమో శేవాతలందరేమో మంటవనవట్రీ నా నల్వో షమ్మాయే మంటవనవీ నా నల్వోమ్మా దేవుళ్ళవల్లనేమో నా నల్వోళ్ళ వల్లనేమోవో వారి భార్యవోయల్వోమా ప్రతివాద ఉన్నదాని నా నల్వో శన్నదా నా నల్లవో శంకరుడు అడగవటే నా నల్వో శంకరుడు అడగవటే నా నల్వో శేవంలు అందరేమో నా నల్వో శేవన్లు అందరేమో నాల్వో క్షమా వాయొక్క మై నల్లవో క్షమాొక్క మై మగూడవో నల్వో క్షమా శంకరుడు గుర్తు పట్టే నా శంకరుడు గుర్తువాటే నా శమ్మ నీకైన దేలువాలే నా నల్లవో శమ్మ నీకైన దేలువాలే నా నల్లవో శమ్మ మా కూదిలువాని నా నల్లవో శమ్మ మా కల్లెలువరాయి నా నల్లవో శమ్మ దేవుళ్ళు అన్నరేమో నా నల్లవో శమ్మ దేవుళ్ళు అన్నరేమో నా నల్లవో శమ్మ వర గంటలో పలనే నా నల్లవో శమ్మ వర గంటలో పలనే నా నల్లవో దేవజంగమయ్యా నా నల్వో షమ్మ దేవజంగారు పూలు పాట మారి నావో షమారు పూలు పాట మారి నావోమారు ధృవేగుడయ్య నాడు నా నల్లవో శ్రువే గుడయ్యినాడు నా నల్వో షమ్మా ఇడమతంగ కేసినాడు నా నల్లవో శమార్తేవో ఎండ జోలలేమో నా నల్లవో శమ్మా కుళి సంఖ కేడుమా బంగారు జోలలేమో నల్లవో క్షమా బంగారుంటలేమోల్వో క్షమా గన గణ kunni lakshaleemo <laughs> naanallavo samaanu kunni lakshaleemo naanallavo samaanu nadileeni gantaleemo naanallavo samaanu nadileeni gantaleemo naanallavo నలు పై లక్షలేమోల్వో లక్షలేవో గనగో వైకున్ని శంకులేమోలేవోబోగూ సేటి నా నల్వోమా వైకున్ని శంకులేమో నా నల్వో గు మోనావ సకానిదే బుడే మోనా లవో క్షమా సకాని బుడే మోనా పంచన్నగిరుల నా నల్లవో శగిలవో పార్వతి ఏ లెటిల్వోమాతి పంచన్నగిరులేవో పంచే పర్వతి దగ్గరికి నా నల్వోమాతి దగ్గరికి నా వాదేవుడు వచ్చినాడు నాల్వోమా ంగమేషమేసుకోని నా నల్లపోని దేవుడు వచ్చినాడు నా నల్లవో దేవుడు వచ్చినాడు నా నల్లవో చాలు ఏటి నా నల్లవో శలు ఏటి నా నల్లవో చమ్మా వాలోక శంకరుడు నా నల్లవో చాలక శంకరుడు మ్మ గన గన గంటొట్టే నా నల్లవో సమ్మ గన గంట గొట్టే నా నల్లవో సమ్మ బొంబోము శంకు వాడే నా నల్వో సమ్మా బొంబోము శంకువాడే నా నల్వో సకాని పార్వాతి నా నల్ల పోషమ్మా సకాని పార్వతి శంకరని కూడానేమో నా నల్ల పోషమ్మా శంకరని కూడా పట్టినాది నా నల్ల పోషమ్మా గుర్తూనే పట్టినాది నా నల్లవోషానే కొమ్ములానే నా నల్ల పోషమాటానే కొమ్ము ముఖ్యాలు రాలు నా నల్లవో ము <laughs> తల్లి పట్టుకోని నా నల్లపోషమ్మా తల్లి వట్టుకోని వా దేవిని దగ్గరకేమో వా నల్లవో దేవుని దగ్గరకేమో నా నల్లవో తల్లి వచ్చినా నా నల్లవో తల్లి వచ్చినల్లవోయ్యనాథుడా నా నల్లవో షమ్మాయడావో నా పుణ్య పురుషుడా నా నల్లవో శ అపిన్న బురుషుడా నల్లవో శమ్మ మరునే రూపులల్ల ననల్లవో శమ్మ మరునే రూపులల్ల ననల్లవో శమ్మ నాకానికి వచ్చినావు ననల్లవో శమ్మ నాకానికి వచ్చినావు ననల్లవో శమ్మ అయ్యయ్య పార్వతీ ననల్లవో శమ్మ అయ్యయ్య పార్వతీ ననల్లవో శమ్మ అయ్యయ్య పార్వతీ ననల్లవో శమ్మ అయ్యయ్య పార్వతీ ననల్లవో శమ్మ నన్నైతే గురు గుర్తించే నా నల్లవో క్షమా గుర్తించే నా నల్లవో క్షమ్మా గుర్తించినందుకేమో నా నల్లవో క్షమ్మా గుర్తించినందుకేమో నా నల్లవో క్షమ్మా భక్తి నే నా నల్లవో క్షమా భక్తి నా నల్లవో క్షమ్మా తల్లి పారు నా నల్లవో క్షమాతి నా నల్లవో క్షమ్మా ఏమంటవాన బట్టే నా నల్లవో క్షమ్మా ఏమంటానవటే నా వో క్షమ్మా గుర్తించినాకు కూడా నా నల్వో క్షమ్మా గుర్తించినాకు కూడా క్షమ్మాచ్చినావు నారా నా నల్లవో క్షమ్మాచ్చినావునారా నాల్వో క్షమ్మాచ్చినావు నారా నా నల్వో క్షమా వో నావోరుకోబు చిన్ని నా నల్లవో షమ్మా కురుకోబు చివేమైన వద్దు గాని నా నల్లవో షమ్మాయో షమ్మా అట నూరు మంది నా నల్లవో హాడీన బాలే నా నల్వోమా సవార నూరు మంది నాల్లవో క్షమాల్వో క్షమ్మా మొగానే బాలనివో క్షమా మొగానే బాలనివో మంతిది ఇస్తాల్వోమాది ఇస్తవో షమ్మా నేను చెప్పి ూడావో సమ్మాను చెప్పినూడావోల్వోటో పుష్పంబుదేవాలే నావో శమ్మా పుష్పం కప్పానెటమో ౌతముదేవాలేవో సిడలువో శాల్వో పత్రి నా నల్వో శమ్మా పత్రివో శిబలె నా నల్లవో శమ్మా అల్లవో షమ్మా ఎట్గా నా నల్వో శమ్మా య్య నాదు నా నల్లవో శయూడా నా నల్లవో షమ్మా నా తన్ను పాలతోటి నా నల్లవో శోమాగుపాది మంది నా నల్లవో షమ్మా రాఘుపాది మంది నా నల్వో షమ్మాని నల్లదాదు కుందు నా నల్లవో షమ్మాని నల్ల కుదు నా నల్వో షమ్మా మంచిది వన్నడేమో ంగ పూజాపో షమ్మా పదకొండు నందుల నా నల్పో పలానే పూజ గట్టు నా నల్లవో పూజ గట్టువోంత పర్వనయ్యాకెత్తు నేను తూకు మాట్లాడి నా నల్లవోకు చెట్టుకుంద్రెళ్ళి ఇల్లు కూడా నాల్లవోమాకుంటే నా నల్లవో క్షమా ఒక ఎడిమిందువో పుట్కేడు పువ్లు నేను ఏడు పుట్టికల పువ్వులు నేను నా నల్లవోడుకల పూలు చెమ్మా పూలలో నేను వేస్తా నా నల్లవో క్షమ్మా పూల నా నల్లవో చెత్తరి పర్వేంది నా నల్లవో క్షమా పత్తి పర్వేది నా నల్లవో క్షమ్మా పూలానే బీషా బంగారుల బిందే నా అల్లవో బంగారులమాండోలు నా నల్వోమాండోలు మందోలు పట్టుతీరే క్షమాలు పట్టు నావ తల్లి కట్టినాది నా నల్వోమాదివో వా తల్లిదడిగినాది నా నల్వో క్షమాగినాదివోమా సక్కాని బిందనేమో నా నల్లవో క్షమ్మా తూలవట్టి నాది నా నల్లవో క్షమా సే తూలవట్టి నాది నా నల్లవో చెలాకు పుట్టికేనేమో నా నల్లవో క్షమ్మా శివనాగ గుండమేమో నాల్ల పోండనికి నాపో పార్వతి రావట నావోమాల్వో క్షమా లోకాల శంకరుడు నా నల్లవో పార్వతి పోకటానే నా నల్ల దేవుడు కళ్ళ దూసే నా నల్వోడు కళ్ళ దూసే మాయల్ల తోటి నా నల్వో మాయల్ తోటి నేమో శివ నాగ గుండమంతా నా నల్లవోగంతావో రు వోబు పేడూనే వాసనోమ్మా పూలన్నిడనేమో నల్వోడనేమో హరి పొయ్యి నై నల్వోయ్యినావి నన్నవో సిడలు వట్టి నయి నల్లవోట్టినవిమ్మా గుండానే నా నల్వోమాదరా పర్వతి వచ్చినాది నా నల్వోమా పర్వతి వచ్చినాది నా నల్వోమా ని శూన్యవాసనానే నా నల్లవోమానివాసనావో నా నల్వోమానివాసన్లు శివనాథ గుండమాయే నా నల్లవోమాయ నా నేమి చేతున్నా నల్లవోతుడికెంచి నా నల్లవోడివో వట్టే నా నల్లవో సమ్మా ో నల్లవోతుండమంతా శూన్యవాసనాయే నా నల్వోన్యవాసనాయో కాడవోదు నీను నా నల్లవో కాడబోదు నేను సత్యాన గంగకేమో వో షమా సత్యా గంగ కే నల్వో క్షమా సత్యే గంగకైతేన నల్వో క్షమా సత్య గంగైతేన నల్వో షమానే నైనవోతనే నల్వో షమానే నైనవోతనోమా సత్య గంగ కే నల్వో షమా సత్య గంగ కే నల్వో క్షమా పార్వతివో వటేన నల్వో క్షమా పార్వాతివో వటేన నల్వోమా ర ంబు ఏటి నా నల్లవో శేలేటి నా నల్లవో శారంకు జంగయ్యా నా నల్లవో శారంగమయ్యా కన్నాను చూసినాడు నా నల్లవో శాడు నా నల్వో శయ్య పార్వతి నా నల్లవో శయ్య పార్వతి నా నల్వో కౌరంబు వంగలేదా నా నల్లవో కౌరంబు వంగలేదా అట్లానే పోత ఉన్నవు నాల్లవో శట్లానే పోత ఉన్నవో సత్య గంగకైతే నా నల్లవో శోమా నేనైనా పోతనావోమానోతనావో సకాని దేవుడేమో నా నల్లవో శని దేవుడేమో క్షమ్మా పర్వాతి కంటే ముందు నా నల్లవో డుగులేమో నా నల్లవో నేగులేమోడు ముందుల నా నల్వో షమ్మాడు ముందువో తల్లి పార్వతి నా నల్లవో సమ్మా తల్లి పార్వతివోమాతురు ఎండలేమో నల్వో సమ్మాటే నా నల్వోరు కొట్టవటే నా నల్వో సమ్మా అది ఎండలేమో నావో సమ్మాపిటే నా నల్వో సమ్మా చిన్న కాలకు నా నల్లవో సమ్మానరు చిన్నో నావో సమ్మానైన బొగ్గలొచ్చే నా నల్లవో సమ్మాయిన బొగ్గలొచ్చేవో సమ్మా కాలశంకరుడు నా నల్వో నా నల్లవో శ్రమా గంగానీకి నా నల్లవో సమావా దేవుడు వచ్చినాడు నా నల్లవో సమా వా వచ్చినాడు నా నల్లవో షమ్మా అయ్యయ్యవో బామ నా నల్లవో చమ్మాయ్యవో బామా నా నల్లవో షమ్మావో వామ గంగదేవి నా నల్లవో షమ్మావో వామ గంగదేవి నా నల్లవో షమ్మాయ కపారు వాతి నా నల్లవో కమా నాతో తోటి పంచం కటి నా నల్వోమా తోటి పంజం గట్టి నా నల్వో షమ్మా మాటలాడి నా నల్వోమాటో షమ్మా చెట్టు ట్టి నా నల్లవోమా కాటిల్లవో గంగాకు వస్తా ఉందే నా నల్లవో గంగాకు వస్తా ఉందే నాల్లవో హర్కీసు నువ్వు కూడా నా నల్లవో హర్వ్ కూడా దొర్కని ఎగునాల్లవో దొరకని ఎల్లవో ఎందుకు నా నల్లవో ఎందుకు నా నల్ల పోల్లవో షమ్మా పంచాయతీ ఎట్ల వచ్చే నా నల్లపో షమ్మా ఎట్ల వచ్చే నా నల్లవోమా నాతో చెప్పవయ్యా నా నల్లవో షమ్మా నాతో చెప్పవయ్యా నా నల్లవో షమ్మా అయ్యయ గంగదేవి నా నల్లపో షమ్మా గంగదేవి నా నల్లవో షమ్మా పురాణ గుర్తిగానేమో నా నల్లవో ైతేడలేవో నాపోవరు మంది నాల్ల పోమ్మా హడి గోరివో సమ్మా నూరు మంది నా నల్లపో మగ బలగోరి నాది నా నల్లవో మొగ బాలి అట్లయితే నువ్వు కూడా నా నల్లవో అట్లయితే నువ్వు కూడా నేమి చెప్పినానే నా నల్లవోమాని చెప్పినానే భక్తిరైతే నా నల్లవో సమ్మా లేని వైణదేవాలే నావో సమ్మను నా నల్వో సమ్మా పుష్పంబుదేవాలే నావో సమ్మా పుష్పం చమ్మా కప్పానెటవో కప్పాల్వో సమ్మా గౌతంబుదేమీ నావో shamma <speaking> ne <in> nalla ne nalla vo shamma ne nalla cheppithe ne <language> na <speaking> nalla <in> vo shamma ne nalla cheppithe ne na nalla vo shamma na devi ganga devi na nalla vo shamma na devi ganga devi na nalla vo హరి క్రీస్తు నువ్వు కూడా నా నల్లవో శను దొరకనియద్దు నా నల్వోమాను దొరకని ఒక్కటేను నా నల్లవో క్షమాహేను అయిన ఒక్కటేను నా నల్లవో షమ్మాని సమ్మాలి లైత ఇస్తా నేను నా నల్లవో షమ్మానిస్తే ననల్లవో శమ్మ గట్లంటే గంగదేవి ననల్లవో శమ్మ గట్లంటే గంగదేవి ననల్లవో శమ్మ ముఖచెవ్వుగొస్తనీరీ ననల్లవో శమ్మ ముఖచెవ్వుగొస్తనీరీ ననల్లవో శమ్మ హరణాడు నిన్నుకూడా ననల్లవో శమ్మ హరణాడు నిన్నుకూడా ననల్లవో శమ్మ పార్వతీఏమలే ననల్లవో శమ్మ పార్వతీఏమలే ననల్ల య సుందగంగదేవి నా నల్వో షమ్మాయంగేవివో షమ్మాయే మన్నది ఓ నా నా నల్వో షమ్మాయే మో నల్వో షమ్మాసా పాలు తిన్న ఓ నల్వో షమాసా పాలు గంగదేవి ఓ నల్వో షమాని గంగదేవి పిచ్చి తీ నల్లవో షమాస పిచ్చి తీ వో క్షమ్మా అందుకు నువ్వు కూడా సకాని గంగదేవి నా నల్వోమా సకాని గంగదేవి నా నల్వో క్షమ్మా మంచిది అన్నదేమో నా నల్ల పెళ్ళి పోయినాడు నా నల్లవో పెళ్ళిపోయినాడు గంగి నా నల్లవో అప్పుడప్పుడు తుకాలు నా నల్లవో సమా మీదికాయే నా నల్లవో షమ్మా కల్లు మీదకాయే నావో షమ్మా వాదేవి పార్వతి నా నల్లవో వాతి నా నల్వో షమ్మా సో కాలు నా నల్ పోసుకుంటనేమో నా నల్లవోర పోసుకుంటనేమో నాల్లవో షమ్మా కాటికి ఆరాలా నల్లవోకి నా నల్లవో సమ్మా నేటికి నా సమితి నా నల్లవో షమ్మా నేటికి నా సమితి నా నల్లవో షమ్మా నీళ్లైన నువ్వు కూడా నా నల్లవో షమ్మా నీళ్ళైన మా అమ్ము ఏవానే నా నల్లవో సమ్మాబు సోకాలు పెట్టుకుంటా నా సమ్మా సోకాలు పెట్టుకుంటా నా నల్వోమ్మా వాదేవి పార్వాతి నా నల్లవో వాదేవి పార్వతి నా నల్లవో సమ్మా మలతోటి నాది నా నల్లవో సమ్మాది నా నల్వో సమ్మా నేను ఓడిపోత కూడా నా నల్లవో సేడిపోత కూడా నువ్వు నా నల్లవో సమ్మా పినిగోలే వచ్చినవేమే నా నల్లవో సమ్మాచే సమ్మా అంటాడు దేవుడేమో నా నల్లవో సమ్మాదేవుడేమో సమ్మా అట్టనే అనుకుంటా నా నల్లవో సమ్మా డి తల్లి నేవో నా నల్వో సమ్మా తల్లి నేవో నా నల్వో సమ్మా తల్లి ఓవటే నా నల్లవో సమ్మా తల్లి ఓవటే నా నల్లవో సమ్మా